అందరికి ప్రైజ్ లాడ్ టీమ్స్ గ్రూప్ లో జాయిన్ అయిన మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు అలాగే దేవుని కూడా వందనాలు ఈ యొక్క దేవుడి అవకాశం ఇచ్చినందుకు దేవుడి సమయము ఈ మీటింగ్ మనకి ఉంటాయి ఈ టైంలో మనం ఎక్కడెక్కడ ఉంటుటమో ఏమేమి తీసుకో దేవుని కృపనే ఇదంతా మనం కలుసుకోవడం ఆల్మోస్ట్ ఇది మీటింగ్ జరగబట్టి సిక్స్ దగ్గర దగ్గర ఇయర్స్ అయితుంది అట్లాగే కంటిన్యూ చేస్తానో దేనికి ఎంత వందనాలు మనం ప్రార్థన చేసుకుందాం అన్న మూసుకుంటే చూద్దాం దేవా గొప్పదేమనుకుందాం నా చేష్టం దాన్ని వచ్చిన దేవించి ఆశ్వాదించండి దేవా కలు తెచ్చండి ముఖ్యంగా దేవా నీ యొక్క సేవ చేయలాగా నీ మీరే సాయం తెచ్చండి ఇంతమంది బంధకాలతో ఉరేసావో వాళ్ళందరినీ విడిపించేలాగునా మీరు మాకు సాయం తెచ్చేయండి గొప్పది మీరు తెచ్చండి దేవా గొప్పది అనుకుందా చేష్టం దాన్ని ఇంకా వాక్యాలు మేము వేసేవా ఇతరులకు ఉండాలా జీతాలు మేము ఆలంబించుకోవాలా దాన్ని మేము వినియోగించుకోవాలి సో మీరు మాకు సహాయాలు ఇచ్చేయండి ఎక్కడెక్కడైతే సేవ కలుగుతుందో ఇసుకోవాళ్ళందరికీ మీరు తోడుగా ఉండండి వాళ్ళ జాబ్ లెళ్ళ మీరు తోడు కాశ్య ప్రతి దేవా సేవా పాలన నుంచి ఎవరు పొంది లాగిన వచ్చిన ప్రతి ఒక్కరి దీవించి మీరు సహాయం చేయండి ఒక చేసిన దాన్ని ముఖ్యంగా మీటింగ్ లో మీరే తోడుగా ఉండే కొంత మీరు తోడుగా ఉండి కాశ్యపతి అవసరాలు తీర్చిండి ఇసు లేకుండా వేసుకోవా ఇంకెవరైతే రాలేకపోతుందో వాళ్ళొచ్చు లాగునా మీరే సాయం చేసి విడుదల దేచండి దేవా వచ్చిన కొత్తగా దీన్ని శాసించి నీరా పచ్చుకోమని వేసినప్పుడు అర్శంపండి అమ్మే పాట పాడండి ప్రయత్నాడు టునా నివసించేడీ వాడే సర్వశక్తుని నీడను విశ్రమించును పరమాదన్యత సర్వశక్తుని నీడను విశ్రమించును పరమాదన్యత ఇది కల ఆశ్రయము తన రెక్కలతో కప్పును తన రెక్కల క్రింద్రయము తన రెక్కలతో నా కోటయు దూర్గమును ఆయన సాత్యము నా కేడుమును నే నమ్ము కొను దేవుడు ఆయన సాధ్యము నా కేడుమును నే నమ్ము కొను దేవుడు తన రెక్కల క్రింద్రయము తన రెక్కలతో కప్పును తన రెక్కల క్రింద్రయము తనరె తో కప్పును అగటి బనమునకైనా రాత్రి భయమునకైనా చీకటిలో తిరుగు తెగులుకైనా నేనే మీ భయపడను చీకటిలో తిరుగు తెగులుకైనా నేనే మీ భయపడను తనరే కల క్రింద్రయము తన రెక్కలతో కప్పును తన రెక్కల క్రింద్రయము తన రెక్కలతో పదివేలు కొడి ప్రాక్కను కూలినను దయచూపు దేవుడు మూరాదు. ఆయాదు దచూపు దేవుడు నీకుండ ఆయము రాదు తన రెక్కల క్రింద్రయము తనరె కలతో కప్పును తనరెక్కల రెక్కల ఆశ్రయము తన రెక్కలతో కప్పును నీ ప్రభువాశ్రయమే ఏ హో వాని వాసం ఆ పాయము తెగులు నీ గూడారం సామీపించావు ఆ పాయము తెగులు నీ గూడారము సా మీ పంచావు తన రెక్కల క్రిందాశ్రయము తన రెక్కలతో కప్పును తన రెక్కల క్రిందాశ్రయము తన నీ దుమార్గం బులల్లో నిన్ను దూ తాలు కాయున్ పాదములకు రాయి తగులకు నిన్నె తీ కొందూరు పాదములకు రాయి తగులకు నిన్నె తీ कल तो कपन तन रेक्रिंदाश्रयू तन रेको कपुनुदमा सिंह मुला अतू ना ना मू ने आते అతడు నానామము నేరిగేను అతని తాపించను తన రెక్కల క్రిందాశ్రయము తన రెక్కలతో కప్పును తన రెక్కల క్రింద్రయము తన రెక్కలతో అతడు నను ప్రేమించన్ పేటెన్ అతని విడిపించి ఘన పరతున్ అతనీకో తరమేతున్ అతని విడిపించి గన పరతున్ అతనికో తరమేతున్ తనర కల క్రింద్రయం తనర కలతో తనరే కల క్రిందాశ్రయము తన రెక్కలతో కప్పును తన రెక్కలందాశ్రయము తన రె కలతో కప్పును తనరే కల క్రిందాశ్రయము తనరే కలతో కప్పును థ్యాంక్ యూ అన్న అందరికి బ్రదర్ ప్రైజ్ లోడ్ ఆశ్రయం తనతో కప్పును అతడు నన్ను ప్రేమించేటెన్ అతని విడిపించి ఘన పరతున్ అతనికో తరమేతున్ అతని విడిపించి గణ పరతున్ అతనికో తరమేతున్ తన రెక్కల క్రిందాశ్రయము తనరే కలతో కప్పును తన రెక్కల కలతో కప్పును తనరే కల క్రిందాశ్రయం తనరే కలతో కప్పును తనరే కల క్రిందాశ్రయము తనరే కలతో కప్పును థ్యాంక్ యూ అన్న అందరికి ప్రైజ్ లోడ్ బ్రదర్ ప్రైజ్ లోడ్ మన మధ్యలో బ్రదర్ మన వాక్యం అందిస్తాం మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట మీ అందరికీ నా వందనాలు శుభములు తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన జాన్ బ్రదరకు కూడా నా హృదయపూర్వక వందనాలు దేవుని నామానికే మహిమ కలుగును గాక మనము ప్రార్థించక ముందు ఈరోజు యొక్క వాక్యంను మనం ధ్యానించుకుందాము సమూహలు మొదటి గ్రంథము రెండో అధ్యాయము మూడో వచనము సమూలు మొదటి గ్రంథము రెండో అధ్యాయము మూడో వచనము యహోవా అనంత జ్ఞానియగు దేవుడు ఆయనే క్రియలను పరీక్షించువాడు ఇకను అంత గర్వముగా మాట్లాడకుడి గర్వపు మాటలు మీ నోట రానియకుడి ప్రార్థించుకొని ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నాము పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన దేవా కృపా కణికరము గల తండ్రి నీకు వందనాలు జీవం కలిగిన దేవ నీకే కృతజ్ఞతా స్థుతులు నాయన స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి ఎదుగో నాయన యొక్క రాత్రికాల సమయంలో ప్రభువా అయా నీ పాద సన్నిధిలో మేము ఉంటుండేగా తండ్రి పరిశుద్ధాత్ముడా యేసుక్రీస్తు ప్రభువా నాయన నన్నుని యొక్క నూతనమైన పరిశుద్ధాత్మతో నింపి అభిషేకించి అయా తండ్రి ఆయన నీ వాక్యాన్ని ఇక్కడ బోధించుటకునైనా ఉపదేశించుటకు తండ్రి మీ యొక్క ఆత్మ నడిపింపు ఆత్మ సహాయము నాయన నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా వినగలిగిన చెవులు గ్రహించగలిగిన మనస్సునైనా మాకు దయచేయండి మా మనోన్యత్రములు విప్పండి మా హృదయాలు తెరవండి ఈ వాక్యములో ఉన్న సత్యాన్ని గ్రహించలాగునా ప్రభు ఆ వాక్యానికి తగినట్టుగా నాయన మా జీవితములను మార్చుకొని నాయన వాక్యానుసారముగా తండ్రి మేము జీవించలాగున సహాయము దయచేయండి అయ్యా ఎక్కడ కూడా తండ్రి నా స్వనీతని స్థాపించుకోకుండా నా స్వబుద్ధిని నేను ఆధారం చేసుకోనకుండా తండ్రి నా ప్రవర్తన అంతటెందు నీ అధికారానికి లోపరచుకుంటున్నాను తండ్రి అయ్యా నన్ను నీకు నాయన ఒక బలిగాను అర్పణముగాను తండ్రి సమర్పించుకుంటున్నాను తండ్రి మీరే నాయన మీ ఆత్మతో నన్ను నింపి నడిపించి నాయన నా నోటికి నువ్వు తోడుగా ఉండి ప్రకటించబడే ఈ వాక్యంలో మీరుండి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని ఆరోపించుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామములో దేవా నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె చూడండి సమూహలు మొదటి గ్రంథము రెండో అధ్యాయము మూడో వచనంలో యహోవ అనంత జ్ఞానియగు దేవుడు ఆయనే క్రియలను పరీక్షించువాడు ఇకను అంత గర్వముగా మాట్లాడకుడి గర్వపు మాటలు మీ నోట రానియకుడి కాబట్టి మన దేవుడు అనంత జ్ఞానియగు దేవుడు బుద్ధి జ్ఞానములు అవి ఆయన సర్వసంపదలు అవి ఆయనలోనే గుప్తమై ఉన్నాయి కాబట్టి మన దేవుడు మన క్రియలను ఆయన పరీక్షించేవాడు మన నడత ఎలా ఉంది మన ఆలోచనలు ఎలా ఉన్నాయి మన హృదయంలోని యొక్క తలంపులు ఎలా ఉన్నాయి మనం ప్రవర్తించే ప్రవర్తన ఎలా ఉంది మనం జీవించే జీవితం ఎలా ఉంది దేవుడు వీటిని లక్ష్య పెట్టువాడు మనం చూస్తే నోహాబు కాలంలో కూడా నరుల హృదయంలోకి వెళ్ళి వాళ్ళ తలంపుల్లోకి వెళ్ళి చూస్తే దేవునికి కేవలం ఎల్లప్పుడూ దేవుడు చెడ్డదని చూశాడు కాబట్టి మన దేవుడు మన క్రియలను పరీక్షించువాడు కాబట్టి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది మనము గర్వముగా మాట్లాడకూడదు అలా గర్వముగా మాట్లాడిన వారు గర్వపు మాటలు వాళ్ళ నోటి నుండి రాణించిన వాళ్ళు బైబిల్లో ఎవరున్నారు వాళ్ళ పరిస్థితి ఏమైంది అని మనము తెలుసుకుంటే ఈరోజు మన జీవితంలో మనలో కూడా ఒకవేళ గర్వం ఉంటే ఈరోజు మనము కూడా మనం కలిగిన దాన్ని బట్టి అతిశయిస్తుంటే డమ్మముగా ప్రవర్తిస్తుంటే ఒక దేవుణ్ణి నమ్మిన వ్యక్తులుగా దేవుణ్ణి వెంబడించే బిడ్డలుగా ఇది మనకు తగదు అనే దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి ఎందుకు దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది గర్వముగా మాట్లాడకండి మీ నోటిలో నుండి ఎలాంటి గర్వపు మాటలు మీ నోట రానియకుండాని ఎందుకు దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే సామ్యతలు పదహారు నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును అంటే ఎప్పుడైతే మన హృదయంలో గర్వముంటదో అహంకారం మనలో మనల్ని హెచ్చించుకొని అతిశయించేది మనలో ఉంటదో అది మన పతనానికి దారితీస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తున్నా ఒక యేసు ప్రభుని నమ్మి పాపాలు ఒప్పుకొని మారుమనసు పొంది బాప్తీస్వం పొంది ఆయనని వెంబడిస్తూ ఆయన కొరకు కనిపెట్టుకునే వారి కొరకు ఇవి ఉండకూడదు ఎందుకంటే దేవుని వాక్యమే సెలవిస్తుంది నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోటకు ముందు అహంకారమైన మనసు నడుచును ఎప్పుడైతే మనం గర్వంగా మాట్లాడతామో గర్వపు మాటలు మన నోటులో నుండి రాణిస్తాయో అది మన పతనానికి అడుగు మనమే మన పతనాన్ని కొని తెచ్చుకున్నట్టు అలా బైబుల్లో ఎవరున్నారు అని మనం ఈరోజు చూస్తే ఈరోజు మన క్రియలను మనం కూడా పరీక్షించుకోవాల బైబిల్ వాక్యం ఎప్పుడు సెలవిచ్చేది ఒకటే మనలను మనం విమర్శించుకుంటే మనము తీర్పు పొందమంట అదే మనల్ని మనము మనము పాపము లేనివారం అని చెప్పుకుంటే మనల్ని మనం మోసపుచ్చుకునే వారి మోతాము కాబట్టి ఈరోజు మన క్రియలు ఎలా ఉన్నాయి మన మాటలు ఎలా ఉన్నాయి అనేది మనం పరీక్షించుకోవడానికే దేవుని వాక్యం సాలిగిస్తుంది చూడండి మొదటిగా చూడండి మొదటిగా దానియలు గ్రంథము దానియాలు గ్రంథము నాలుగో అధ్యాయము ఇరవై వచనము దానియలు గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ పన్నెండు నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని యగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా రాజు బబులోను ఈ మహా విశాల పట్టణమును నా బలాధికారమును నా ప్రభావతను కనబరుచుటై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనను అంటే ఏసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు ఒక దేవాలయంలోనికి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించి ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క హృదయ ఆలోచన ఎలా ఉందో మనం చూసాం ఒకడు పరిసయుడు ఇంకొక వ్యక్తి శోంకరి పరిసయుడు దేవుని ఎదుట ఎలాంటి ఆలోచనతో ఉన్నాడు అంటే నేను వారమునకు రెండు మూడు మార్లు ఉపవాసం ఉన్నాను నా ఆస్తిలో నేను పదో వంతు దశం భాగం ఇస్తున్నాను ఈ లోకములో అన్యాయస్తుల్లాగా చోరుల్లాగా ఇదిగో నా ఎదుట నిలబడి ఉన్న ఈ శుంకరిలాగా నేను లేనని తనలో తాను ప్రార్థిస్తున్నాడు అదే శుంకరి ఎలా ఉన్నాడు ఆకాశము వైపు ఆ దేవుని వైపు చూడడానికి కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుకుంటూ అయా నేను పాపిని అని ఒప్పుకుంటున్నాడు ఈ ఇద్దరి ప్రార్థనలు నిన్న దేవుడు చివరికి ఇచ్చిన తీర్పేంది పరిసయుడు కంటే సుంకరే నీతిమంతుడుగా తీర్చబడి ఉన్నాడు ఇక్కడ బబులోను రాజు నెప్కద్ యొక్క ఆలోచన తనలో తానేముంది ఈ నగరమును ఈ మహా విశాల పట్టణమైన ఈ బబులోను నా నామ ప్రభావ ఘనత నేను కట్టినది అని తనలో తాను తన మనసున గర్విస్తున్నాడు ఈరోజు లోకములో దేవుణ్ణి నమ్మిన బిడ్డల్లో దేవున్ని వెంబడిస్తున్న బిడ్డల్లో దేవుణ్ణి సేవ చేసే బిడ్డల్లో అతి ప్రాముఖ్యంగా కనిపించే ఒక గుణము ఒక లక్షణం ఉందంటే అది గర్వమే ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా దేవుని ఎదుట నిలబడి మాట్లాడించే ఆ సత్యం దేవుడు అబద్ధం ఆడాడు మన మాటల్లో మన ప్రవర్తనల్లో మన క్రియల్లో కచ్చితంగా అతిశయము అహంకారము గర్వము ఉన్నది ఈరోజు పరిసయుడు తనలో తాను అలా అతిశయించుకున్నాడు నాలో గర్వముందని అతనికి తెలియట్లా కాని తన క్రియలను పరీక్షించువాడు మన జీవము గల దేవుడు కాబట్టి ఆయన అక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు పరిసేయుణ్ణి నీతి మంతుడిగా తీర్చలే ఎందుకు తనను తాను దేవుని దగ్గర హెచ్చించుకుంటున్నాడే తప్ప తనను తాను ఎక్కడ కూడా దేవుని దగ్గర తగ్గించుకోవట్లేదు ఈరోజు లోకంలో చూస్తే ప్రతి ఒక్కరు ఇదే మేము ప్రయాస ఇది మేము కష్టపడ్డాము మేమిది చేసాము అని మనుషుల మెప్పు వాళ్ళని వాళ్ళని గొప్పవారిగా ఎంచుకుంటూ వాళ్ళ నామాన్ని వాళ్ళ డినామినేషన్ని వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకుంటూ ఈరోజు మనుషులు ఎదుట ప్రవర్తిస్తున్నారే తప్ప దేవుణ్ణి గణపరిచేవారు ఉన్నారా ఈరోజు నువ్వు గణపరిస్తే నీ మాటల్లో నీ వాక్యంలో దేవుడు కనిపిస్తాడే తప్ప నువ్వు కనిపించవు ఎందుకు నీ పట్ల నా పట్ల ఈ లోకంలో ఉన్న సర్వ జనుల ఆయన కృప ఉంది కాబట్టి ఆయన దయాళుడు కాబట్టి ఆయన ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ తన కృపను చూపువాడు కాబట్టి నువ్వు కలిగింది ఏదైనా నువ్వు చేయగలిగింది ఏదైనా నీకు ఉన్నది ఏదైనా అది ఆ దేవుని వలన కలిగింది గాని నీ అంతటా నువ్వు ప్రయాసపడి కష్టపడి చేసింది కాదు అందుకు దేవాలయం దగ్గర ఆ పుట్టినది మొదలుకొని నడవలేని వాడు బాగా అయినప్పుడు అయ్యలారా మమ్మల్ని చూస్తున్నారు నేను మీలాంటి వాళ్ళమే కదా మీరు ఏ ఏసునైతే సిలువ వేశారు ఆ శిలువ వేసిన ఏసు నామాన్ని వీడు లేచాడని అక్కడ దేవుణ్ణి వాళ్ళు మహిమపరిచారు వాళ్ళ పేరు కొరకు అక్కడ ప్రయాస పడల వాళ్ళని వెంబడించేలాగా వాళ్ళు అక్కడ అడుగేయలేరు పాదాల మీద పడితే ఎక్కడ కూడా వాళ్ళు ఉప్పొంగలేదు ఈరోజు సేవకుల్లో ప్రాముఖ్యంగా ఈ అతిశయం కనిపిస్తుంది ఇది మనుషులు స్వీకరించినా స్వీకరించకపోయినా మాట్లాడే దేవుడు సత్యంగల దేవుడు ఆయన నమ్మదగిన వాడు సత్య స్వరూపైన దేవుడు కాబట్టి ఆయన అబద్ధమాడడు ఈరోజు లోకంలో ఇదే జరుగుతుంది చూడండి నిబురు ఏమని ఆలోచిస్తున్నాడు నా ప్రభావ ఘనత కనబరుచుటకాయి నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకుంటున్నాడు అంటే గర్వం ఎక్కడుంది హృదయముల ఉంది ఆలోచన ఎక్కడ జరుగుతుంది మైండ్లో జరుగుతుంది కానీ ఆయన క్రియలను పరీక్షించేవాడు కదా మన హృదయ అంతర్యాన్ని ఎరిగిన వాడు కదా మనుషులకు కనిపించకపోవచ్చు కాబోదు దేవునికి ఎందుకు కనిపించదు మనుషులు పైరూపమును లక్ష్య పెట్టేవారే తప్ప హృదయాన్ని ఎవరు లక్ష్య దేవుడే హృదయమును లక్ష్య మన ఆలోచనలు మనలో పుట్టక మునిపే నేను ఎరిగి ఉన్నానని చెప్పాడు దేవుడు నీకు తలంప పుట్టక మునిపే నీ తలంపులు ఎలాంటివి నీ ఆలోచనలు ఎలాంటివి నీ హృదయ స్థితి ఎలాంటిది నీ మనస్సు ఎలాంటిది నువ్వు దేని కొరకు ప్రయాస పడుతున్నావు దేని కొరకు చేస్తున్నావు అది నామ గణత ప్రభావం కొరక నీ కొరకు నీ గురించి గొప్పగా ప్రసిద్ధి చేయడం కొరక నువ్వు ఎందుకు పనిచేస్తున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు ఏం ఉద్దేశించి ఈ వాక్యం నువ్వు చదువుతున్నావు దేవుడికి తెలియదంటారా చూడండి ఎప్పుడైతే ఈ మాట నిప్కద్ నేజరు తనలో తాను అనుకొని రాజు నోట ఈ మాట యుండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చను అంటే ఆ గర్వము హృదయంలో కలిగిందో లేదో తనలో తాను ఆ అతిశయము కలిగిందో లేదో ఆ మాట తన నోటిలో వచ్చిందో లేదో వెంటనే ఎక్కడి నుండి జవాబు వస్తుంది దేవుణ్ణుండి ఈరోజు మనం ఎన్ని గర్వపు మాటలు మాట్లాడుతున్నాం ఎంత అహంకారంగా మనం నడుచుకుంటున్నాం ఎంత డాంబికంగా ప్రవర్తిస్తున్నాం ఈరోజు ఆ శబ్దము ఆ దేవుడు నీతో మాట్లాడలేదు అనుకుంటున్నావేమో కానీ నీ ప్రవర్తన అంతా నీ క్రియలన్నీ ఆ జీవ గ్రంథములో రాయబడుతున్నాయన్న సంగతి ఎవరము కూడా మర్చిపోకూడదు ఆనాడు పాత నిబంధనలు దేవుని తీర్పు వెంటనే వచ్చింది నేనేవో పట్టణం దేవుని తీర్పు వచ్చింది కానీ వాళ్ళ పాపాలు ఒప్పుకున్నారు వాళ్ళ యొక్క దుర్మార్గతను విడిచిపెట్టారు నోవ కాలంలో దేవుని తీర్పు వచ్చింది సుధమ గొమ్మర పట్టణంలో తీర్పు కానీ ఇప్పుడు ఒకనొక దినము ఆ తీర్పు ఆ దేవుని ఎదుట నిలబడేది మనకు కూడా ఉన్నది అన్న సంగతి మర్చిపోకూడదు ఈరోజు నీ మనస్సు నన్ను అతిశయించి నీ మనస్సు గర్వించి నన్ను అడిగేవాడెవడు నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతాను నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను నన్ను ఎవరు చూడట్లేదు కదా నన్ను అడిగిన అడిగినా నేను లెక్క చెయ్యను కదా అని నువ్వు అనుకోవచ్చు తలంచవచ్చు కానీ ఒకనొక దినము న్యాయాధివైపు మనం నిలబడే రోజు ఉంది ఈ సంగతి క్రైస్తవులు మర్చిపోకూడదు చూడండి ఆ రోజున ఆ రాజు మాట ఉండగానే ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చాను ఏదనగా రాజగు ఇదే నీకు ప్రకటన నీ రాజ్యము నీ నుండి తొలగిపోయెను తమ యొక్క నుండి మనుషులు నిన్ను తరిమెదరు నువ్వు అడవి జంతువుల మధ్య నివాసము చేయించు పశువుల వలె గడ్డి మేసెదవు సర్వోన్నతుడ దేవుడు మానవుల రాజ్యము అధికారి అయి ఉండి తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించును వానికి అనుగ్రహించును నీవు తెలుసుకుని వరకు చూడండి నువ్వు ఈ రాజ్యాన్ని ఈ ఘనత ఈ ప్రభావము ఈ పట్టణము వంటే అది సర్వోన్నతుడైన దేవుడు నీ పట్ల ఆలోచన కలిగి తన కృప నీ పట్ల ఉంది కాబట్టి అది నీకు అనుగ్రహించబడితే నువ్వెలా మారేవు ఈరోజు నీ మనసున అతిశయిస్తున్నాము ఇట్టి అతిశయము ఇట్టి గర్వము ఇట్టి ఆలోచన క్రైస్తవులకు తగదు దేవుని బిడ్డలకు తగదు దీనికి ఖచ్చితంగా ఒకనొక దినము నువ్వు లెక్క అప్పజవుతావు బైబిల్ వాక్యమే సెలవిస్తుంది కీర్తనలో ఐదులో ఆరు డాంబికులు నీ సన్నిధిన నిలవలేరు ఆయన సన్నిధిలోనే నిలవలేని వాళ్ళము ఆయన రాజ్యంలో ఎలా ఉంటాం అనుకుంటాం ఆయన రాజ్యములో ఆయనతో పాటు యుగ మనం ఎలా ఉంటాం అనుకున్నాం ఇది మన పతనానికి ఇది కారణం ఈరోజు చాలా మంది చాలా మంది గర్విష్ఠులై ఉన్నారు నోరు తెరిస్తే అంత అతిశయమే అంత గొప్పతనమే ప్రతిదీ వాళ్ళ నామ ప్రభావ ఘనత కొరకు ప్రయాస వాళ్ళు చేసే పనిని బట్టి మిక్కిల్ని వాళ్ళని వాళ్ళు హెచ్చించుకొని ఉన్నత స్థితిలో ఉండే వాళ్ళే తప్ప ఏ ఒక్కరు కూడా వారి ద్వారా దేవుణ్ణి మహిమపరిచి దేవుని విధానాన్ని తెలియజేసే వాళ్ళే ఈ రోజు ఆయన మహిమను ఆయన ఘనతను ఆయన ప్రభావాన్ని నువ్వు దొంగిలిస్తూ మనుషులు ఎదుట నువ్వేదో గొప్పవాడి అనిపించుకుంటే ఒకనొక దినము నువ్వు తప్పించుకుంటారనుకుంటున్నారా అలా ఉన్న వాళ్ళు ఎవరైనా దేవుని ఎదుట తప్పించుకుంటారు అనుకుంటున్నారా ఆ రోజు నిబిన ఎదురు తనలో తాను అలా అనుకున్నాడో అలా తనలో తాను మాట ఆలోచన చేసి ఆ మాట నోట్లో ఉందో దేవుడి వెంటనే ఆయన యొద్ధ నుండి రాజ్యాన్ని తొలగించాడు ఈరోజు దేవుని రాజ్యము నీ యొద్ధ నుండి తొలగిపోతుంది డాంబికులు ఉండలేదు ఎందుకు గర్విష్ఠులకు దేవుడి విరోధి వాళ్ళని అణచివేసేవాడే తప్ప వాళ్ళని అనగదొక్కేవాడే తప్ప వాళ్ళను తనతో పాటు వండనిచ్చే దేవుడు కాదు యేసు క్రీస్తు ఆయన దీనుడు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన ఎదుట నువ్వు విరిగి నలిగిన హృదయంతో విరిగి నలిగిన మనస్సుతో నిన్ను నువ్వు దేవుని ఎదుట వినయముగా తగ్గించుకుని ప్రవర్తిచుంటే నిన్ను అంగీకరిస్తాడే తప్ప నువ్వు మాట్లాడే ప్రతి మాటలో గర్వము ను చెప్పే ప్రతి మాటలో నీ గురించి గొప్పగా జరుపుకోవడము మనుషులు ఎదుట నువ్వేదో నీతిమంతుడివి గొప్పవాడివి అని చూపించుకోవడానికి అలా చూపించుకుంటూ నేను హెచ్చించుకునేవాడివైతే యహోవా నీకు దూరస్థుడే తప్ప సమీపస్థుడు కాదు చూడండి తన రాజ్యము పోగొట్టుకున్నాడు ఈరోజు మనము ఏ రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నాము దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నాం ఎందుకు దాంబికులు ఆయన దగ్గర ఉండలేరు సైతాన్ ఎందుకు ఈ భూమి మీద పడదొయబడ్డాడు ఎందుకు పాతాళంలోకి అనగదొరకబడ్డాడు నరకంలోనికి పరదొరయబడ్డాడు ఈ గర్వమే వాణ్ణి పడగొట్టింది దేవునితో సమానంగా పోల్చుకుంటున్నాడు దేవుని కన్నా ఎక్కువగా హెచ్చించుకుంటున్నాడు వాడిని సృష్టించింది ఎవరు ఆ సృష్టికర్త కాదా ఈరోజు నిన్ను నన్ను సృష్టించింది ఎవరు ఆ సృష్టికర్త కాదా ఆయన కృప లేనిదే ఆయన సహాయం లేనిదే ఆయన నడిపింపు లేనిదే ఆయన ఇవ్వంది నువ్వు ఏదైనా సాధించుకోగలవా ఏదైనా చేయగలవా అన్ని తానయ్యుండి చేస్తున్నప్పుడు ఆయన నామం ఘనత రావాలా ఆయన నామానికి మహిమ రావాలా తప్ప ఎందుకు మనము మన పేర్లు కొరకు మన ఉనికి కొరకు మనుషులు ఎదుట మనమేదో సాధించామని మనుషుల దగ్గర డమ్మముగా మాట్లాడాలి నువ్వు చూసే పని రహస్యమందున్న దేవుడు చూస్తే చాలు అది ప్రార్థన ఉపవాసమైనా నువ్వు చేసే సేవ అయినా దేవుని పట్ల కనపరిచేది ఏదైనా మనుషులు చూపించుకుంటే మనుషులు నిన్ను నువ్వు హెచ్చించుకుంటే మనుషులు నిన్ను నువ్వు గనపరుచుకుంటే ఆయన నామాన్ని దొంగిలిస్తే అది ఆజ్ఞ అతిక్రమము కదా మీరు దొంగిలించకూడదు అని నిర్గమకాండము ఇరవై అధ్యాయంలో చెప్పలేదా ఈ రోజు ఆయన నామాన్ని దొంగిలిస్తున్న సేవకులున్నారు చూడండి చెప్పే ప్రతి దాంట్లో మేమేదో కష్టపడుతున్నాం మేమేదో సాధిస్తున్నాం మేమేదో చేస్తున్నాం అనేవాళ్ళే తప్ప దాని వెనక ఉన్న బలమైన వాడు బలవంతుడైన దేవుడు యేసు ప్రభుని చూపించాలను నిపకాయజులు అట్ట అనుకుంటున్నాడు అంతే మనిషి ఒక స్థితికి గర్వం వస్తుంది చూడండి సర్వోన్నతుడ దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించను వానికి అనుగ్రహించునను నీవు తెలుసుకొని వరకు నీకు ఏడు సంవత్సరాల శిక్ష ఒక గర్వపు మాట తనలో తాను వచ్చి అతిశయిస్తేనే వెంటనే దేవుని తీర్పు వచ్చింది ఆ దేవుడు నిన్న నేడు రీతిగా ఉన్నప్పుడు నిపకాదు గర్విస్తే తన పట్ల ఒకలాగా ఢిల్లీ బ్రదర్ గర్విస్తే ఢిల్లీ బ్రదర్ ఒకలాగా వింటున్న వాక్యంలో గర్విస్తే వీళ్ళ పట్ల ఒకలాగా ఇందరి పట్ల ఒకలాగా చూపించడానికి ఆయన పక్షపాతం గల్ల దేవుడు కాదు వీడు నా డినామినేషన్ వాడే వీడు నా కులం వాడే వీడు నా మతం వాడే కులము మతము ఈ లోకంలో ఉండే మనుషులు వాళ్ళ పాపాలు మోసి కప్పిపుస్తారు కానీ ఆయన తీర్పు ఉండదు నువ్వు నిర్దోషిగా దేవుని ఎదుట కనబడేలాగా ప్రయాసపడాలి అంతే తప్ప నీలో గర్వం ఉంటే పరిసయుడు ఆయనకు సంబంధించిన వాడే శుంకరి ఆయనకు సంబంధించిన వాడు కాడు పరిసయుడు ఎవరు బోధించేవాడు కదా నమ్మినవాడు కాబట్టి పదో వంతు దర్శన భాగమిస్తున్నా ఉపవాసం ఉన్నా ఏం చేస్తున్నా గానీ దేవుడు అక్కడ తనని ఎక్కడ అంగీకరించాడు అంగీకరించే దేవుడైతే తనను నీతిమంతుడిగా తీర్చేవాడు కదా అని తీర్చలే ఆ గడియలోనే అలాగునా నిజరకు సంభవించను మానవుల నుండి అతను తరిమిరి అతడు పశువుల వల్లే గడ్డి మేసెను ఆకాశపు మంచు అతని దేహమునకు తడపగా అతని తల వెంట్రుకలు పక్షి రెక్కల ఈకల వంటివి అతని గోళ్లు పక్షుల గోళ్లు వంటివి అయ్యను ఎందుకు ఈ స్థితి నిబ్కద్ వచ్చిందంటే మనస్సున గర్వించి హృదయాన గర్వించి తను కలిగి ఉన్నదాన్ని చూసి ఉప్పొంగి ఇది తను పతనానికి కారణం ఇతను ఒక అన్యుడు దేవుని నామాన్ని అరగనివాడు సరే దేవుని గురించి తెలియనివాడు నువ్వు రాజువై ఉండొచ్చు నువ్వు ఎవరి ఉండొచ్చు కానీ ఈ మానవులందరికీ ఈ మానవుల రాజ్యములన్నిటి మీద అసలైన అధికారి యేసుక్రీస్తు ప్రభువే ఆయనని కృపనివ్వకపోతే నువ్వు రాజువుగా ఆయన నీ కృపని ఇవ్వకపోతే నువ్వు ఎవరు ఈ లోకంలో ఏ పదవులో ఉన్న వ్యక్తివైనా అది అక్కడ డిసైడ్ అవుతుంది ఆయన కృప నీ పట్ల ఉంది కాబట్టి నువ్వు అయినావు కానీ మనుషులు ఏం చేస్తున్నారు వాళ్ళని వాళ్ళు చూసుకుంటున్నారు చూడండి ఇంకొక వాక్యము ఇతనంటే దేవుణ్ణి ఎరగని చూడండి దేవుని ఎరిగిన వాడు దిన వృత్తాంతములు ముప్పై రెండో అధ్యాయము ఇరవై నాలుగో వచనము చూడండి రెండవ దిన వృత్తాంతములు ముప్పై అధ్యాయము ఇరవై మూడో వచనము అనేకులు ఇరుశల్యములో యహోవాకు అర్పణలను యోధా రాజైన ఇజికయాకు కానుకలను తెచ్చి అందువలన అతడు అప్పటి నుండి సకల జనముల దృష్టికి ఘనత ఎవరు రాజైన ఇజికియా యదార్థంగా నడుచుకున్నవాడు మంచిగా ఉంది సాక్ష్యం దేవుడు ఏం చేశాడు సకల జనముల దృష్టికి మంచి ఘనతనిచ్చాడు మనం చూస్తే నెప్పూడా ఆ బబులోని మహాపట్టణానికి ఆయన రాజుగా మారాడు ఆ ఘనత అది ఎవరి వల్ల కలిగింది దేవుని బట్టి కలిగింది ఆ లెవెల్కి వచ్చినాకనే ఏం మొదలైంది గర్వం మొదలైంది కాబట్టి జంతువులాగా మారి ఏడు సంవత్సరాలు శిక్ష అనుభవించుకొని తన రాజ్యాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది ఎందుకు నాశనానికి ముందు ఏం నడుస్తుందని చెప్పాడు గర్వం నడుస్తుంది ఒక వ్యక్తి పడిపోవాలంటే ఆ వ్యక్తి అహంకారంగా మాట్లాడితే చాలు వాడి పతనం ఆ రోజుతోటే అవుతుంది ఇది సత్యము బైబుల్ అబద్ధం చెప్పదు ఇలా ఈ రోజు ఒక మాట రేపొక మాట ఎల్లుండి ఒక మాట మార్చేదానికి ఆయన మనలాంటి నరుడు కాడు ఈ వాక్య ప్రకారంగా ఉన్నవాడు బాగానే ఉంటాడు తిమోతి రాసిన పత్రికలు అంటాడు కదా గర్వాంధులు అంత్య దినములో ఉన్నారు అన్నాడు వెంటనే శిక్ష వచ్చింది మానవుల ఈరోజు చాలా మంది మాకు శిక్ష లేదనుకుంటున్నారు కానీ ఒకనొక దినము నీకు తీర్పు ఉంది ఒకనొక దేవుని మీదుట నిలబడే రోజు ఉంది నీ క్రియలను పరీక్షిస్తాడే తప్ప నీ భక్తిని చూడడు దేవుడు ఇరుగుని నా ఎందు పరిభక్తులు గలవాడని చెప్పి సాక్ష్యం ఇవ్వల చెడుతనాన్ని విడిచిపెట్టినవాడు న్యాయముగా నడుచుకున్నవాడు యథార్థంగా ఉన్నవాడు ఇన్ని చెప్పాడు దేవుడు ఈరోజు చెడుతనమే కదా గర్వం అంటే మంచితనం ఎట్లా అవుతుంది గర్వంగా మాట్లాడుతున్నావంటే గర్వంగా నువ్వు ప్రవర్తిస్తున్నావంటే అహంకారంతో ఉన్నవంటే అది మంచితనం ఎట్ల అవుతుంది నీలో వెలుగుంటే వెలుగు ఫలమైంది మంచితనం సాతానుల్లో ఉన్న గుణము నీలో ఉంటే నాలో ఉంటే నువ్వు దేవుని సంబంధిగా ఎట్ల అవుతావు చూడండి ఈ ఇజికియా ఏం చేశాడు ముప్పై అధ్యాయము ఇరవై వచనము రెండో దినాంతములు ఆ దినములలో ఇజికయా రోగి మరణ దశలో ఉండెను అతడు యహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమ్మను తెలియబరిచి అతనికి సూచన ఒకటి దయచేసను అయితే ఇజికీయ మనస్సున గర్వించి ఎందుకు ఘనతో ఇస్తే గర్వం అనమాట యశుప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి మా నామంలో దెయ్యాలు పోతుంటే వీళ్ళెక్కడ గర్విష్ఠులు అవుతారు వీళ్ళెక్కడ అహంకారులు అవుతారు వీళ్ళెక్కడ వాళ్ళను వాళ్ళని హెచ్చించుకొని అతిశయిస్తారో అయ్యా దెయ్యాలు ఎల్లగడుతున్నా దాన్ని కాదయ్యా జీవగ్రంథంలో మీ పేర్లు రాసిన దాన్ని బట్టి మీరు ఆనందించండి సంతోషించండి మీ ద్వారా ఏదో జరుగుతుంది అనుకుంటే మీరు ఉప్పొంగితే ఏమైపోతారు పాతాళంలోకి అనగదొక్కబడతారు పర్లోక రాజ్యంలో మాలో ఎవడు గొప్పవాడు మేము ఎవడు గొప్పోడని ఒకళ్ళో ఒకళ్ళు హెచ్చింపు అయ్యా మీలో ఎవడు గొప్పడు కాదు అదిగో ఆ బిడ్డల్లాగా మారుపునొంది ఆ బిడ్డల వంటి మనసు కలివారైతే మీరు గొప్ప ఎందుకు ఈ మనుషున గర్వం ఆటోమేటిక్ గా యాక్టివేట్ అయిపోతుంది మనుషుల్లో కొంచెం జరిగితే చాలు కొంచెం మన ద్వారా ఏదన్నా జరిగితే చాలు దానికి అర్ధ రూపాయల దాన్ని వంద లక్ష రూపాయలు దాకా పోర్ట్రేట్ చేసుకుంటాం దాన్ని వదిలిపెట్టం ఇంకా ఎందుకు మనుషులు ఎదుట మనం ఏదో సాధించిన వాళ్ళలాగా మనమేదో నీతి మంతుల్లాగా మనమేదో కష్టపడే వాళ్ళగా ఎవరు చేయనట్టు నేనేదో చేసిన వాళ్ళగా మనల్ని మనం దేవుని ఎదురుట మన యొక్క విధానాన్ని చూపించుకుంటాం మంచిదే పరిసేయుడు కూడా అలానే చూపించుకున్నాడు కానీ దేవుడు అంగీకరించలేదే దేవుడికి నచ్చలేదు అది ఉపవాసం ఇచ్చింది నచ్చలేదే ఉపవాసం ఉన్నది నచ్చలేదే దర్శనం భాగం ఇచ్చింది నచ్చలేదే అంతా బాగున్నాడే కానీ పులిసిన పిండి కొంచెముంటే మొద్దంతా పాడు చేస్తుంది అనే సంగతి పరిచేయుడు మర్చిపోయాడు నేను దేవుని ఎడత దీనుడుగా ఉండాలా వినయముగా ఉండాలా యదార్థంగా ఉండాలా కాని దేవుని కాడ నేను ఎలా ఉన్నాను నన్ను నేను హెచ్చించుకుంటున్నా నన్ను నేను హెచ్చించుకుంటే మంచిదే నా హెచ్చింపుకు ఇతరుల మనుషులు చులకనగా చూడడము ఇతరులను తక్కువ చేసి చూడడము ఇతరుల పట్ల నా హృదయంలో ఒక రకమైన భావం కలిగి ఉండడం ఇది క్రైస్తవులకు తగదు నువ్వెవరువైనా సరే ఎవరు సరే ఇలా గర్వించిన వాళ్ళు ఇలా దేవుని పట్ల మనసున గర్వించి అతిశయించిన వాళ్ళు బైబిల్లో ఎంతో మంది పడిపోయి అనగదొక్కబడి పాతాళంలో ఉన్నవాళ్ళు ఈరోజు నువ్వు గర్వించే వ్యక్తివైతే ఈరోజు అహంకారంతో నువ్వు ప్రవర్తించే వ్యక్తివైతే ఈరోజు నిన్ను ఎవరు చూడలేదనుకుంటున్నావేమో యేసుక్రీస్తు ప్రభు కన్నులు నిన్ను చూస్తున్నాయి నీ మనసులో ఏముండార్థంగా ఉన్నవాడే యథార్థంగా నడుచుకున్నవాడే దేవుని పట్ల బాగున్నవాడే ఎప్పుడైతే ఘనత వచ్చిందో మనసుని ఏమొచ్చిందంట గర్వం వచ్చింది అవసరమా క్రైస్తవులకిది నీ ద్వారా ఏదన్నా కొన్ని జరిగితే చాలు కొన్ని ఏమన్నా నువ్వు చేస్తే చాలు అంతగా చెప్పుకోవడం నీకు అవసరమా చెప్పుకుని ఆయన నామాన్ని మైమపరిచే చెప్పే ఉద్దేశం వేరు ఎందుకు ఆయన మన హృదయాన్ని అంతర్యాన్ని ఎరిగిన వాడు నువ్వు ఏ ఉద్దేశంతో ఏ భావముతో ఏక ఆలోచనతో చెబుతావానికి తెలుసు కాని నేనేదో మనుషులు ఎదుట ఏదో గొప్పవాడిని నేనేదో సాధించిన వాడిని ఇక నేనే గొప్పవాడిని నాకు సాటివాడిని అని నువ్వు అతిశయించి నీ చుట్టూ ఉన్న ఇతరులని పట్ల నువ్వు చులకనగా చూసావనుకోవు నీ పతనం అక్కడే ఇందనమాట ఈరోజు చాలా మందికి మేము దేవుని రాజ్యం మా యొక్క నుండి తొలగిపోయిందే దేవుడు మాతో లేడే దేవుడు ఎప్పుడే మమ్మల్ని విరిచి ఎట్వంటుడైనా గర్విష్ఠులకు విరోధైతే గర్వము నిల ఉంటే ఎట్లాంటాడు నీతో దేవుడు నువ్వు ఏమిస్తే ఎట్టుంటది పైన పటారము లోన లటారం ఈరోజు అందరి బతుకులు అందరి జీవితాలు చెప్పాను నాదైనా వినేవాళ్ళైనా లోకంలో ఉన్న దేవుని బిడ్డలైనా దేవుని నమ్మన పైన పటారము లోనలో వట్టారమే చూడడానికి బాగా కనిపిస్తారు ఎక్కడ లేని విశ్వాసులు ఎక్కడ లేని భక్తులు ఎక్కడో దేవుని ప్రేమ అంటే కానీ హృదయం తెలిసి చూడండి అంత గర్వము గౌరవము గర్వమే ఎక్కడ కూడా తగ్గింపు ఉండదు వినయం ఉండదు ఎక్కడ దేవుని పట్ల యథార్థత ఉండదు కానీ చెప్పుకునేది మాత్రము ఆకాశం కూడా ధ్వనించిపోయి అంత గొప్పగా చెప్పుకుంటారు నువ్వు భక్తుడివి నేను విశ్వాసిని నేను సేవకుణ్ణి ఎందుకు అక్రమం చేయవర్లారని సేవకులు అన్నాడు మీరు దేవుణ్ణి మైము పరుస్తున్నారా మీ నామాన్ని గొప్పలు చేసుకుని చేసుకుంటున్నారా రోజు ఎట్లా ఉంది క్రైస్తవ్యము ఎట్లా ఉంది వీటన్నిటికీ ఒక దినము తీర్పు ఉంది క్రైస్తవుడు మేలుకోవాల నేను ఇలానే ఉంటాను ఇలానే ఉంటాను నా మనసును ఎట్లానే గర్విస్తాను ఎట్లానే నేను ఆలోచిస్తాను ఎట్లానే నన్ను నేను హెచ్చరించుకుంటాను అనుకుంటున్నావేమో నువ్వు పాతాళంలో ఉన్నావని గుర్తిరగాల ఎందుకు నువ్వు చనిపోతే వెళ్లేదు అక్కడికే కాబట్టి ఎందుకు సాతానుడి పట్ల ఒకలాగా నిపదని పట్ల ఒకలాగా ఇజ్జికి పట్ల ఒకలాగా వీళ్ళందరి పట్ల ఒకలాగుండి నీకేమన్నా ప్రత్యేకంగా దేవుడు ఉంటాడా ఏమిటి అలాంటి స్వభావం కలిగితే వాళ్ళకి ఎలాంటి తీర్పు ఇచ్చాడో ఆయన తీర్పు న్యాయములు సత్యములు అయినప్పుడు నువ్వేమన్నా ప్రత్యేకమా దేవునికి పరిశోధన అంగీకరించిన వాడు తన మనసుని గర్వించిన వాడిని నిన్నెట్లా అంగీకరిస్తాడు ఈ ఆలోచన మనం కలిగి ఉంటున్నాము ఇలా కలిగి ఉంటే గర్వ మాటలు వస్తాయా మన నోట్లో గర్వంగా మనం ప్రవర్తిస్తామా అహంకారంగా మనం మాట్లాడతామా డాంబికంగా ఉంటామా దేవుని దగ్గర మనల్ని మనం హెచ్చించుకుంటూ అతిశయించుకుంటూ గొప్పలలాగా ప్రవర్తిస్తామా చూడ చూసే దేవుడు మానకుండా ఉంటాడా రాయబడే హస్తాలు జీవగ్రంథంలో రాయబడకుండా ఉంటాయా నిలబడే జనం రాకుండా మాన్తదా ఇవన్నీ జరుగుతాయి చూడండి నేనేం చేశాడు అయితే ఇజ్కియ మనసున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదకి యోధా ఎరుసలేము వారి మీదకి కోపము రాగా యువదా ఎరుశులెం వాళ్ళు ఎవరు దేవుని బిడ్డలే కదా ఇజిక ఎవరు దేవుని సంబంధించిన రాజే కదా ఇప్పుడు నేజుడు తన మనసున గర్విస్తే ఏడు సంవత్సరాలు శిక్షేసి గడ్డి ఎందుకు నీకు తెలియాలా ఇది నీ వల్ల కలిగింది కాదు ఒక అధికారి ఉన్నాడు పై అధికారి ఆయన అనుగ్రహించడం వల్లనే నీకు కలిగింది ఆ దేవుడి విలువను తెలుసుకున్న రోజు నీకు ఈ శిక్ష బోద్దు అన్నాడు అయితే ఇచికేం చేశాడు మనసును గర్వించాడు దేవుడు తనకు ఒక సూచన చూపితే దేవుడు తనకు చెబితే దానికి తగ్గట్టు ప్రవర్తించట్లేదు ఈరోజు దేవుడు మనకు చెప్పిన బైబుల్ ప్రకారంగా మనం ప్రవర్తిస్తున్నామా దేవుడు చెప్పినట్టు మనం చేస్తున్నామా ఇట్టి అతిశయం మనకి మంచిది తర్వాత ఏం చేశాడు దేవుడు ఎప్పుడైతే అతని మీదకి అయోధ ఎరుసలేం ప్రజల మీదకి దేవుని కోపం వచ్చినాక చూడండి ఇజ్కియా హృదయ గర్వమును విడిచి తాను ఎరుసలేము కాపరస్తులను తమ్మును తాము తగ్గించుకుని గనక ఇజ్కియా దినములలో యహోవ కోపము జనముల మీదకి రాలేదు కోపము దేవుడికి హృదయ గర్వాన్ని విడిచి అప్పుడు తనను తాను తగ్గించుకున్నారు ఎందుకు హెచ్చించుకోవాలా ఎందుకు తగ్గించుకోవాలా విన్న మనము మరిచిపోకుండా మన హృదయంలో దేవుని మాటలు ఉంచుకొని దేవుని పట్ల భయభక్తులు జీవిస్తే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది చూడు ఇజుకీ మొదటి మనసును దేవుడు తనకు సూచన ఆ సూచన తగ్గట్టు ప్రవర్తించలేదు దేవుని కోపం వచ్చింది అప్పుడు బుద్ధి వచ్చింది పరిస్థితి కూడా అలాంటిదే నీకు బుద్ధి ఈ శిక్ష నీ నుండి తొలగిపోద్ది నీ రాజ్యం మరలా నీ యొద్దకు వచ్చన్నాడు ఎప్పుడైతే ఇజికియా హృదయ గర్వాన్ని మానుకొని దేవుని దగ్గర తనను తాను తగ్గించుకున్నాడు కదా ఏమయ్యేడు మరల హెచ్చింపబడతారు చూడండి ఈరోజు ఇజికియా లాంటి గర్వము మనస్తున మనలో ఉందేమో నీ నోట్లో గర్వం వస్తుందేమో నీ ఆలోచనల్లో నువ్వు చేసేదానిలో నీలో అతిశయం వస్తుందేమో నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావేమో ఓ క్రైస్తవుడా క్రైస్తవురాలా ఈ వాక్యం వింటున్న నువ్వు నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు ఏదైనా చెప్పవచ్చు ఈరోజు అలాంటి ప్రవర్తనతో దేవుని ఎదుట ఉన్న నీతోనే యేసు క్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు ఎన్న ఈ మాటను తోసివేస్తే ఒకనొక దినము నువ్వు ఉండేది నరకంలోనే నువ్వు పాతాళంలోనికే పోతావు అది నేనైనా మీరైనా ఎవరైనా సరే ఇది మాత్రము మర్చిపోకూడదు నీ పతనానికి నువ్వే నీ కన్నును బొరుసుకున్నట్టు నువ్వు కూర్చున్న చెట్టుకొమ్మని నీ చేత్తోనే గొడ్డలతోనూ నరుక్కున్నట్టు ఇది నీకు అవసరమా అవసరం లేదనుకుంటే ఈరోజు నీ ప్రవర్తన మార్చుకో ఈరోజు నీ క్రియలను పరీక్షించుకో నువ్వెలా దేవుని ఎట్లా ప్రవర్తిస్తున్నావో నీ నోట్లో నుండి ఎలాంటి మాటలు వస్తున్నాయో నువ్వు ఎలాంటి ఆలోచనతో ఉన్నావో ఈరోజు జాగ్రత్తగా చూసుకొని సరి చేసుకోమంటున్నాడు దేవుడు ఇజిక ఆయ సరి చేసుకుంటే దేవుని కోపం ఆయన మీద నుంచి పోయింది చూడండి రెండవ దిన వృత్తాంతములు ఇరవై ఆరో అధ్యాయము ఐదో వచనము రెండవ దినవృత్తాంతములు ఇరవై అధ్యాయము ఐదో వచనము దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి గలిగిన జకరియా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించను అతడు యహోబాని ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లింపజేసింది ఎవరిని రాజైన ఉజ్జియా అయ్యా అయ్యా అంటావు అయ్యా నా స్థితి ఇదయ్యా నా పరిస్థితి ఇదయ్యా అంటావు ఆయన దీనులకు కురపి ఇచ్చేవాడు కాబట్టి మొదట నీ లేని స్థితిలో నువ్వు దీనత్వాన్ని కనబరిచావు కాబట్టి ఆయన కురపేస్తాడు నువ్వు గొప్పవాడు అవుతావు ఎప్పుడైతే అన్నీ కలిగినాయి అనుకో అక్కడి నుండి నీలో ఏమొచ్చేస్తుందంట గర్వం వస్తుందట అవసరం ఆ క్రైస్తవులకిది యథార్థత ఎక్కడుందండి ఈ రోజు క్రైస్తవుల్లో యథార్థత ఎక్కడుంది దేవుని బిడ్డల్లో ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా ఉంటారు ఏవి లేనప్పుడు కష్టాలు లేమో దేవుని పట్ల ఎక్కడ లేని కన్నీళ్లు గారుస్తారు ఎక్కడ దేవుని పట్ల బాధ చదువుతారు దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు అనుకో వాళ్ళు కాని మాంసం నోట్లో మాట్లాడారు చూసినవా హిట్ట తయారవుతారు మనిషి బుద్ధి మనిషి తత్వము మనిషి విధానము అదే నేను ఏ స్థితి నుంచి వచ్చినాను ఒకప్పుడు నా స్థితి ఏంది ఒకప్పుడు నా జీవితం ఏంది ఒకప్పుడు ఎలాంటి దుర్లభమైన స్థితిలో ఉన్నాను ఈ స్థితికి ఇచ్చిన దేవుణ్ణి ఎక్కడికి వెళ్ళినా నువ్వు సాక్షివై ఉండాలి తప్ప నీకెందుకు గర్వము నువ్వు ఎందుకు మనసును గర్వించాలా ఎందుకు నీ మనసులో నువ్వు అతిశయించాలా ఇది మంచిదార చెప్పండి అది దేవుణ్ణి ఎదిరించినట్టు కాదా అహంకారులను దేవుడు ఎదిరిస్తుండే ఎందుకు నువ్వు గర్విష్టిగా నువ్వు ప్రవర్తిస్తున్నావు ఇది అవసరమా క్రైస్తవులకి ఇది అవసరమా నేడున్న దేవుని బిడ్డలకి ఈ లోకంలో ఉన్న మనుషులకి ఎంత ఎదిగితే అంత వనిగు ఉండమన్నారు ఈ లోకపు సామెత చదువుతారు ఏమి లేని విస్త్రాకంట ఎగిరి ఎగిరి పడుతుంటది ఈ లోకప్పుడు నైజం సామెత చదువుతారు అన్ని ఉన్న విస్త్రాకంట అణిగి అనిగి ఉంటదంట నీ జీవితం అణిగి అనిగి లేని విస్తరాకు లాగా చూడండి దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము ఉజ్జయ ఎలా ఉన్నాడు వర్ధిల్లుతున్నాడు మనం చూస్తే ఇజికీయ ఎలా ఉన్నాడు యహో వాళ్ళ ఘనత పొందాడు ఘనత పొందిన తర్వాత మనస్సును గర్వించాడు దేవుని కోపాన్ని వచ్చిన తర్వాత తన హృదయ గర్వాన్ని విడిచి దేవుని దగ్గర తగ్గించుకుంటే ఆ కోపం దేవుణ్ణండిపోయింది ఈ ఉజ్జయ గురించి ఎందుకు చెప్పాలంటే ఈయన చేసిన పని ఏంది చూడండి దినవృత్తాంతములు రెండో అధ్యాయము కాదు రెండవ దిన వృత్తాంతములు ఇరవై పదిహేను మరియు అతడు అంబులనేమి పెద్దరాళ్లనేమి ప్రయోగించుటకై ప్ ప్ ప్ ప్ ఉపాయశాలను కల్పించిన యంత్రములను ఎరుసలేములో దు దు చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచను అతడు స్థిరపడు వరకు ఒక స్థితికి ఒక స్థాయికి మనలో గర్వం వస్తుంది ర్వం వస్తుంది చాలా మందిని లోకంలో చూస్తున్నా చాలా మందిని చూడు ఇజ్కియ కాదు ఉజ్జియ దేవుడిని ఆశ్రయించినంత కాలము దేవుడు ఆయన ఏం చేశాడు బాగా వర్ధిల్లింపజేసాడు దేవుడు అతనికి సహాయం అతను ఏం చేశాడు స్థిరపరిచి అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగేను గనక ఆతని కీర్తి దూరముగా వ్యాపించను ఇంత పేరు ప్రఖ్యాతలు వస్తే అక్కడ వస్తుంది అసలు నొప్పి మనిషికి ఇవడన్నా పొగిడితే చాలు ఉబ్బిపోతాం మనం అరే ఎందుకు ఉబ్బిపోవాలా నాకు జ్ఞానం లేదే నాకు తెలివి లేదే నేను పనికి రాని వాన్ని ఈరోజు పనికి వచ్చానంటే ఆ పాత్రగా వాడుకున్న దేవుడు కదా కొంతమంది ఏం చేస్తారు ఎక్కడికన్నా వెళితే మన గురించి కొన్ని గొప్ప మాటలు చదువుతాడు అలాంటోలకు బహు బహుదూరంగా ఉండాలి మనల్ని పొగిడే వాళ్ళు మనల్ని హెచ్చించే వాళ్ళు వాళ్ళ మాటలు విని మనం ముడిసిపోతే మన రివర్స్ అయిపోద్ది మన బతుకులు తలకిందులు అయిపోతాయి అందుకు వాళ్ళకు దూరంగా ఉండాలి ఇంకా మనలో ఉన్న తప్పులు చూపిస్తూ మనలో ఏదైనా దేవునికి వ్యతిరేకమైన కనిపెట్టే వాళ్ళతో ఇంకా సహవాసం చేయాలి ఎందుకు వాళ్ళ వల్ల మన పరిస్థితి బాగ అవుతుంది మన పక్కనే ఉంటూ మన భజినే చేస్తూ ఏ చేసినా నువ్వు కరెక్ట్ కరెక్ట్ అనే వాడితో సహవాసం చేస్తే ఒక రోజు నీ యొక్క రోలు తలకిందులయ్యే రోజు వస్తుంది అదే మనతో ఉండి కూడా మన తప్పులు చూపిస్తూ మనల్ని చెప్పేవాళ్ళు ఉంటే ఒక టైం కాకపోయినా ఒక టైం అయినా ఆ మాట మనం ఆలోచించి గ్రహించుకొని దేవుని దగ్గర అడిగి సరి చేసుకుంటా పొగిడే వాళ్ళు అవసరమా మన తప్పులు చూసి మనల్ని చెప్పేవాళ్ళు అవసరం ఈరోజు పొగిడే వాళ్ళని కోరుకుంటారు కదా తప్ప నాకు విత్రేకంగా మాట్లాడడానికి నువ్వెవడివి నీ స్థాయి ఎక్కడా నా స్థాయి ఎక్కడా నీ అనుభవం ఎక్కడా నా అనుభవం ఎక్కడా ఇది మనసునే గరిగెచ్చడం అంటే ఇదే పడిపోవడానికి పతనం అవడానికి కారణం నీ స్థాయిల గురించి మాట్లాడడానికి అయినా అధికారుల పై అధికారి సర్వాధికారి మాట్లాడాల అనుకుంటే నోరు లేని గాడిదతో కూడా మాట్లాడి బుద్ధి చవితాడు స్థాయిల గురించి నీ అనుభవాల గురించి వీటి గురించి ఉంటే నీ మనసును నువ్వు నీ మనసును గర్వించి చెడిపోయినోడివే తప్ప చెడిపోయినోళ్లే తప్ప మంచోళ్ళు కాదు అతిశయము మంచిది కాదు హెచ్చించి చేసుకునే జీవితం అస్సలు మంచిది కాదు అది మనకు దూరం అవును గాక పొగిడేవాళ్ళు భజన చేసేవాళ్ళు ఏడు చేసినా కరెక్ట్ అనేవాళ్ళు నిన్ను భ్రమపరిచి ఒకనొక రోజు నువ్వు మోసపోయే స్థితికి వస్తావు చూడండి ఇతను ఏం చేశాడు దేవుడు అతనికి ఆశ్చర్యంగా సహాయం చేసి ఆయనను స్థిరపరిచి అంతగా వడ్డిల్లింప అంత గొప్పవాడయ్యి ఆయన కీర్తి అంటే ఏంది పేరు ప్రఖ్యాతలే కదా మంచి వ్యాపిస్తుంది సరే ఈరోజు నువ్వు గొప్పవాడివి కావచ్చు దేవుడు నిన్ను గొప్పగా ఒక పాత్రగా వాడుకోవచ్చు నీ పేరు గొప్ప తరవచ్చు కానీ నువ్వు ఎక్కడి నుండి వచ్చావో ఇక్కడికి రావడానికి గల కారణం ఏందో అన్న సంగతి మర్చిపోకూడదు మన స్థితి ఎలాంటిది ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నాము ఏ స్థితికి అది ఎట్ట మర్చిపోతాము ఆ స్థితి నుంచి స్థతికి రావడానికి నీ వల్ల అయిందా ఆనాడు ఉజ్జియాకి ఆశ్చర్యకరంగా దేవుడు సహాయం చేయబట్టి తను చేసే ప్రతి పనిని దేవుడు దీవించబట్టి ఆశీర్వదించబట్టి గొప్పవాడయ్యాడు తప్ప దేవుని కృపను బట్టి గొప్పవాడయ్యాడు తప్ప తనంతటా తను అయ్యాడు ఈరోజు ఒకవేళ నీ స్థితి అలా ఉండొచ్చేమో అంత కీర్తి నీకు ఉండొచ్చేమో అంత ఘనత నీకు ఉండొచ్చేమో దేవుడు నీ పట్ల ఆశ్చర్యంగా సహాయం చేయు చేసి ఉండొచ్చేమో కానీ అంత మాత్రాన ఒక స్థితికి వచ్చినాక నీకు ఒక పేరు ప్రఖ్యాతి వచ్చినాక లేదా ఒక ఉన్నత స్థితికి నువ్వు వెళ్ళినాక నువ్వు గర్వించడం మంచిది అంటారు చూడండి ఈయన గర్వించి ఏం చేశాడు చూడండి రెండవ దిన వృత్తాంతంలో ఇరవై ఆరు అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయాను నేను ఏ మాట నేను చాలా వాక్యం విని పరిశీలించుకుంటా ఈ చెప్పే మాట నా నోటితో చెడిపోయినాను అని చెప్తున్నాను అసలు ఈ బైబుల్లో ఉందా ఈ పదం చూస్తే కొడితే ఇక్కడ ఉందా లేదా మనసును గర్వించి చెడిపోయాడు ఈ మాట వింటే చాలా మంది నొచ్చుకుంటారు నువ్వు నొచ్చుకున్నా నొచ్చుకోకపోయినా నువ్వు చెడిపోయిన వాడివే చెడిపోయిన దానివే నీ మనసున గర్వం ఉంటే నువ్వు గర్విష్టివైతే నీ హృదయంలో నుంచి గర్వపు మాటలు మాట్లాడే వ్యక్తివైతే నువ్వు అతిశయించే వ్యక్తివైతే నిన్ను హెచ్చించుకునే వ్యక్తివైతే నువ్వు ఈ లోకంలో నీకు ఎంత కీర్తి ఉండొచ్చు ఎంత ఘనత ఉండొచ్చు నీకు పేరు పేరుండొచ్చు ప్రఖ్యాత ఉండొచ్చు నువ్వు ఎవరివైనా ఏ స్థితిలో ఉండొచ్చు నువ్వు దేవుని దృష్టిలో చెడిపోయిన వాడివి చెడిపోయిన దానివే ఎందుకు లేఖనం సెలవిస్తుంది వాళ్ళు చెడిపోయిన ఈరోజు నీ స్థితికి ఈ మాట నీకు అంగీకారంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మాట్లాడే దేవుడు జీవం దేవుడు చదువుతున్నాడు విజయ అతడు స్థిరపడిన తర్వాత ఏం చేశాడు తన మనసును గర్వించి చెడిపోయేందుకు ఇంత కీర్తి వచ్చింది ఎంత వర్ధిల్లం చేశాడు దేవుడు ఎంతగా దేవుడు సహాయం చేశాడు నాకు ఇంత స్థితినిస్తే నమ్మకంగా జీవించు దేవునికి కృతజ్ఞతగా జీవించు దేవునికి ఇంకా అంత స్థితి ఇచ్చిన దేవుని కొరకు నీ జీవితంలో ఇంకా ప్రయాసపాడు అంతే తప్ప గర్వించి చెడిపోవడం ఏందండి ఈరోజు సేవకులు పడిపోయినా లేరా చూడండి ఆయన చెడిపోయిన తర్వాత అంటున్నాడు అతడు దూపపీఠము మీద దూపము వేయుటకై యహోవ మందిరములో ప్రవేశించి తన దేవుడైన యహోవ మీద ద్రోహము చేయగా ఎంత అన్యాయము ఈరోజు నిన్న ఒక స్థితికి దేవుడు తీసుకువచ్చి నీ ద్వారా ఏది చేస్తే నువ్వేం చేస్తున్నావు ఆయనకి మహిమ రావాలా ఆయనకు ఘనత రావాలా నువ్వు చేసే పనుల వల్ల నువ్వు చేసే పరిచర్య వల్ల నీ క్రియల వల్ల నీ జీవితం వల్ల దేవునికి మయం రావాల్సింది ఈరోజు దొంగిలిచ్చి నమ్మిన దేవుడికి యూదాలాంటి ఇస్క్రయేత్ దొంగలు ఈరోజు వెన్నుపోటు పడుస్తున్నావు నువ్వు గర్వించిన వ్యక్తివైతే నువ్వు దేవునికి వెన్నుపోటు పడిసిన వాడి వెన్నుపోటు పడిసిన దానివి ఈరోజు అహంకారంతో ఉన్నవాడివైతే అతిశయంగా ఉన్నవాడివైతే అతిశయంగా ఉన్న దానివైతే గర్వించే దానివైతే గర్వంగా నువ్వు నడుచుకున్న దానివైతే ఈరోజు నీ పేరు ఈరోజు నువ్వు ప్రయాస పడేవాడివైతే నువ్వు నువ్వు నమ్మిన దేవుడికి మోసం చేసిన ఒక ఇష్కరియత లాంటి దొంగవి దేవునికి మహిమను దేవుని ఘనతను దొంగిలించడానికి నువ్వెవడివి ఈరోజు ఆయన కృప లేకుండా ఆయన ఆత్మ నడిపింపు లేకుండా ఆ పరిశుద్ధాత్ముడు ఆ వరాలు ఇవ్వకుండా ఈ లోకంలో ఆయన మన పట్ల జ్ఞానం ఇవ్వకుండా తెలివినివ్వకుండా ఆయన మన పట్ల సహాయం చేయకుండా ఏదైనా జరుగుతుందా చెప్ప అన్ని ఆయన చేస్తుంటే అన్ని ఆయన సమకూరుస్తుంటే అంత కీర్తి మహిమ ఘనత అన్ని నీకు నీకు ఇస్తుంటే ఈరోజు నువ్వు మనసును గర్వించి చెడిపోతున్నావు గర్వంగా మాట్లాడుతున్నావు గర్వంగా దేవుని ఎదుటి నడుచుకుంటున్నావు ఇది తగునా అంటున్నాడు వింటున్న వాక్యం వింటున్నా వాళ్ళతోటి చెబుతున్నా నాతోటి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరితో ఇది మీకు తగునా ఇట్టి అతిశయము ఇట్టి గర్వము ఇట్టి అహంకారము ఇలా మనసును గర్వించడము ఇది మీకు తగున చూడండి ఏం చేశాడు అతను ఏం చేశాడు దేవునికి ద్రోహం అంటే యాజకుడైనా అజరియాయు అతనితో కూడా ధైర్యవంతులైన యహోవ యాజకులు ఎనిమిది మంది అతని వెంబడి లోపలికి పోయి వారు రాజైన ఉజ్జయాన్ని ఎదిరించి ఉజ్జియ యహోవ దూపము వేట దూపము వేటకై ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు నీ పని గాని పని నువ్వెందుకు చేస్తున్నావు అంటే నేను ఏదైనా చేస్తాను ఏదైనా చెబుతాను ఏదైనా అంటాను నన్ను అనేవాడు ఎవడు నా ఇష్టం అంటావా తనకిష్టం వచ్చినట్టు జీవితకాలము జీవించిన ఆ అబ్రహాము కుమారుడైన ధనవంతుడు ఎక్కడున్నడు పోయి పాతాళములోపై బాధపడుతు దేవుని ఎదుట తను తాను ఎడిచించుకొని నీతి మంతుడుగా తీర్చబడకుండా ఉన్న ఆ పాతి అయిన పరిశ్రడు ఎక్కడున్నాడు పాతాళంలో ఉన్నాడు ఉజ్జాకి చేసే పని తప్పు ఇది మంచిది కాదు ఇది నువ్వు చేయకూడని అక్కడ ఉన్న యాజకులు చెప్పినా బుద్ధి తెచ్చుకోవాలి కదా ఆలోచించాలి కదా ఏం చేసినా ఎక్కడున్నా నా అధికారము నా ఇష్టము నా దగ్గర అన్ని ఉన్నాయి నేను ఏదైనా చేయగలను అనుకుంటే బుద్ధి చెప్పే దేవుడు లేడా గుణపాఠం చెప్పే దేవుడు లేడా లోకంలో ఉన్న వాళ్ళ ఇలా గర్విస్తున్నారు మేము ఏమైనా చేయగలము అన్ని అధికారాలు మాకు ఉన్నాయని కానీ ఆ అధికారం మీద అధికారం దేవుడు ఏదైనా చేస్తే నీ చరిత్ర తిరగరాయిబడుతుంది సంగతి మర్చిపోతున్నారు నీ బతుకు తలకిందుల సంగతి మర్చిపోతున్నారు కనుమారుగా లేకుండా పోతావని సంగతి మర్చిపోతున్నాడు అయ్యాడు కదా పరో యహోవా ఎవడు ఎవడు ఎహోవా అని అడిగిండు ఏమయ్యాడు సముద్రంలో మునిగిపోయాడు చూడండి దేవుడు అంటున్నాడు విజికి రుజియాకి అయ్యా ఇది నీ పని కాదు పరిశుద్ధుల స్థలములో నుండి బయటకు పొమ్ము నీవు ద్రోహము చేసి ఉన్నావు దేవుడైన యహోవా సన్నిధిని ఇది నీకు గలత్ ఇది నీకు ఘనత కలగజేయుదని చెప్పగా వాళ్ళు చెబుతున్నారు అయ్యా చేసేది చాలా ద్రోహకార్యం అయ్యా ఈ పని చేయడానికి దేవుడు కొంతమందిని ఏర్పరచుకున్నారు ఇది వాళ్ళు చేసే పని తప్ప నువ్వు చేసే పని కాదు అయ్యా నువ్వు దేవునికి ద్రోహం చేస్తున్నావు దేవుని మాటను ధిక్కరిస్తున్నావు ఇక్కడున్న ఈ పరిశుద్ధ స్థలముల నుండి అయ్యా నువ్వు బయటకు పోయాన్ని వాళ్ళు మొత్తుకుంటుంటే చెవిని పెడతారా ఈరోజు కూడా దేవుడిని మొత్తుకుంటుంటే చెవిని పెడుతున్నాను చూడండి అప్పుడేం జరిగింది ఉజ్జియా దూపము వేటకు దూపాక్తి చేత పట్టుకొని అంటే నాకు చెప్పేవాళ్ళ వీళ్ళు అంత కోపం ఎందుకు నీకు చెప్పాలనుకుంటే గాడిద అవసరం లేదా నీకు చెప్పడానికి అంత హెచ్చు ఎందుకు నీకు నీ మనసులో అంత గర్వం ఎందుకు నీకు ఎందుకు అంత అతిశయంగా ఉన్నావు అంత రౌద్రుడు ఎందుకు అయ్యాడు అంత కోపం ఎందుకు రావాలా ఎవడన్నా నీకు మంచి పని కాదయ్యా ఇది చేయకూడని పని అని చెబితే ఎందుకు నీకు అంత కోపము ఎందుకు అంత ద్వేషం చూపిస్తున్నావు నువ్వు చెప్పే ఆలోచన మంచిది నువ్వు చేసే పని మంచిది కాదన్నప్పుడు తప్పును గ్రహించుకోవడమే కదండి సాత్వికమంటే చినిగిపోయిన గొడ్డలు వేసుకుంటే అడుక్కునే వాళ్ళు జీవిస్తే సాత్వికం అవుతుందా మారాల్సిందే హృదయము మారాల్సింది నీ మనస్సు మాట మారాల్సింది నీ మాటలు నీ క్రియలు నీ ప్రవర్తన గొడ్డల్లో ఏముందండి తెల్ల వస్త్రాలు వేసుకున్నంత మాత్రమే పరిశుద్ధులైపోతారా ఐరోపాలు ఎందుకండి ఎవరు కొరకు ఎవరు మెప్పు కొరకు ఎవరు చూడడం కొరకు పై రూపాలు చూసే దేవుడు పైరూపాన్ని జోడడు నీ ప్రవర్తన చూస్తాడు చూసే దేవుడు నీ క్రియలు చూస్తాడు చూడండి ఆయన ఏం చేశాడు ఉజ్జ దూపము వేటకు దూపార్తి చేత పట్టుకొని రౌద్రుడే యాజకుల మీద కోపము చూపాను అంత కోపం ఎందుకు నీకు చెప్పిన మాట మంచిదైనప్పుడు మనం వినాలి కదా అక్కడ చెప్పే యాజకుల మీద కోపము చూపాను యహో మందిరలో దూపేటము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠురోగము పుట్టెను ఆ యాజకులు చూస్తున్న వెంటనే కుష్ఠురోగం వచ్చింది చూడండి నాశనానికి ముందు గర్వము పడిపోవడానికి అహంకారం అనిస్తంటే ఈ రోజు ఇవి కనిపించట్లా మనం మాట్లాడుతున్నాం మన ఇష్టం వచ్చినట్టు గర్వంగా మాట్లాడుతున్నాము అహంకారంగా మాట్లాడుతున్నాం ఓ మనకి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం వినలాగా ఇప్పుడు శిక్షనికి రాలేదనుకుంటున్నావు కానీ ఒకనొక దినము పాతాళం అనే శిక్షల నుండి తప్పించబడలేవన్న సంగతి మర్చిపోకూడదు ఆ కుష్ఠురోగంతో చూడండి కుష్ఠరోగం వచ్చిన తర్వాత ప్రధాన యాజకుడైన అజరియాయును యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠరోగము గలవాడే యుండెను గనక వారు తడుపు చేయక అక్కడి నుండి అతన్ని బయటకు వెళ్ళగొట్టి యహోగా తను మెత్తనని ఎరిగి బయటకు వెళ్ళినకు తనను త్వరపడినంటే ఇజ్ ఉజ్జియా కూడా అరవైంది అయ్యా నేనేదో కాని పని చేశా అంత కోపం తెచ్చుకున్నాను నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాను దేవునికి ద్రోహం చేస్తున్నాను అన్న సంగతి మర్చిపోయాడు ఎప్పుడైతే కుష్ఠరోగం వచ్చిందో అప్పుడు అర్థమవుతుంది దేవుడు నన్ను మెత్తాడు పడ్డే గుణపాతము నిగద్దురు గణవాలని జంతువులాగా మార్చాడు పశువులాగా ఇచికి దేవుడు కోపాన్ని చూపిస్తే అప్పుడు తన హృదయ గర్వాన్ని విడిచాడు ఏమో మనం పడిపోవడానికి పతనం అవడానికి వినయముతో దీనులమై ఉండాల దాని కొరకు ప్రయాస దాని కొరకు మనం కష్టపడాల ఏముంటే ఏముంది దేవుని దగ్గర సాక్ష్యులు ఆస్తుంటే ఏం లాభం డబ్బుంటే ఏం లాభం ఈ ఆస్తులు ఈ డబ్బులు ఈ పేరులో ఈ ప్రఖ్యాతలు ఏమన్నా ఆ నరకంలో నుండి దేవుని శిక్ష నుండి ఏమన్నా కాపాడితే తప్పిస్తాయి పనికిరానివి ప్రయోజనం లేని కానీ వాటిని చూసి ఈరోజు మనిషి గర్వించి అహంకారంతో నెత్తిని పెట్టుకొని ఇతరులను చిన్న చూస్తూ ఇతరులను చులకను చూస్తూ నా ఇష్టము నేను ఏదైనా చేయగలను అని ఈరోజు మానవుడు జీవిస్తున్నాడు చూడండి లాస్ట్ వాక్యము దేవుడి యొక్క చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి రెండవ దిన వృత్తాంతములు ముప్పై రెండో అధ్యాయము పదమూడో వచనము నేనును రెండవ దిన వృత్తాంతములు ముప్పై నేనును నా పితరులను ఇతర దేశాల జనులందరికి ఏమి చేసి మీరు ఎరగరా ఆ దేశ జనుల దేవతలు వారి దేశములో నుండి నా చేతిలో నుండి ఏమాత్రమైనను రక్షింపచాలియుండిన ఎవరు అసురు రాజైన సన్నిహరియుతని పేరు యోధ మీదకి ఎరుసం మీదకి రాజైన ఉజ్కియా మీదకి దండెత్తడానికి యుద్ధం చేయడానికి వచ్చిన ఆయన వాళ్ళని బట్టి ఇజ్కే ఏం చేశాడు మనుషుల్ని ధైర్యపరిచి బలపరిచి అయ్యా శరీర సంబంధమైన బలమే ఎవరికి ఆ రాజు కండ కానీ మన బలం ఎవరు మనం నమ్మిన దేవుడు ఆయన మనల్ని రక్షించగలిగిన దేవుడు అని ప్రజల్ని ఉత్తేజపరిచి చైతన్యపరిచి ప్రజలందరినీ విశ్వాసంలోని బలపరిచి నమ్మించి చేస్తే రాజు చేంజ్ అవుతున్నాడు దేవుని బిడ్డలు ఎదుట దేవుని ఎదుట నేను నా పితరులు ఎన్నో దేశాల్లోకి వెళ్ళి మేము యుద్ధం ఆ దేవతలు వారి ప్రజల నుండి నా నా చేతిలో నుండి కాని నా పితరుల చేతిలో నుండి ఏమన్నా రక్షించేంత గర్వము వాటికి జీవము లేదు ఇక్కడ ఉన్న ఆయన దేవుడు అవి రక్షించలేకపోవచ్చు అవి తన ప్రజలను కాపాడలేకపోవచ్చు తన నమ్మిన వారిని విడిపించలేకపోవచ్చు ఆదుకోలేకపోవచ్చు కాని ఇక్కడ ఉన్నవాడు సర్వశక్తి మంతుడైన సర్వశక్తి దేవుడు ఈ దేవునితో ఆటలు ఆ రాజుకు అవసరమా అంటే గర్వం మాటలు అవసరమా దేవుని ఎదుట దేవుని బిడ్డల ఎదుట దేవుని ప్రవక్త ఎదుట ఈ రాజుకు అవసరమా అంత అధికార బలమేంది నీకు అంత డబ్బు గర్వమేంది నీకు నువ్వేదో సాధించావని అంత విర్రవిగే తత్వం ఎందుకు నీకు ఈరోజు మనుషులకి ఇదే ఇదే ఇదే ఈ గర్వముతో గర్వించి మనసున చెడిపోయే వారిగా ఉన్నా అవసరమా విజయాన్నిస్తే దేవుణ్ణి సాక్షిగా జీవించు విజయాన్నిస్తే నీ జీవితాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరచు దేవునికి సాక్షిగా బతుకు కృతజ్ఞత కలిగి జీవించు నీ విజయాన్ని బట్టి ఇంకొక నేంది చులకన చూడడం ఇంకొకటి కష్టాలను ఇంకొకటి శ్రమను ఇంకొకటి బాధను నేను నా జీవితంలో ఒకప్పుడు చేసా దేవుని వెనక ఇప్పుడు చెయ్యండి నేను ఎవరు ఎవరిని తక్కువ చూడను ఎవరిని నిందించదు చులకం చూడను ఎందుకు వాళ్ళ వెనక కారణం ఏందో తెలియదు కదా నువ్వు తెలియకుండా నీ నోటితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీకు తప్పదనుకుంటున్నావు శిక్ష చూడు వాళ్ళు నమ్మున్నారు దేవుని పట్ల ఆధారపడి ఉన్నారు దేవుని ఎందుకు విశ్వాసం నుంచున్నారు ఈ నమ్మకాన్ని పోగొట్టాలా ఈ విశ్వాసాన్ని పోగొట్టాలా వాళ్ళని ఎలాగైనా భయపెట్టాలని ఈ మాటలు మాట్లాడుతున్నాడు ఈ రాజు ఏమంటున్నాడు తర్వాత మా మీ దేవుడు మిమ్మును నా చేతుల నుండి విడిపెంపగలడు అనుకున్నటకు నా పితరుడు బొత్తిగా నిర్మూలన చేసిన ఆయా దేశస్థుల సకల దేవతలలోనూ తన జనులను నా చేతుల నుండి విడిపెంపగలిగిన దేవుడు ఎక్కడైనా ఉన్నాడా మేము ఎన్నో దేశాల మీదకి వెళ్ళాం మా పితరులు వెళ్ళారు నేను ఎన్నో దేశాల మీద యుద్ధం చేసి గెలిచారు కానీ ఎక్కడ వారి దేవతలు వారి దేవుళ్ళు వారిని నా చేతుల నుండి గాని నా పితరుల చేతిలో నుండి మమ్మల్ని వాళ్ళని రక్షించలా ఇప్పుడు మీ దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడని మీరు ఎందుకు నమ్ముకున్నారు ఎందుకు ఆ ఇజకీయ మాటలు మీరు వింటున్నారు మోసపోతున్నారు చూడు దేవుడు నమ్మినోడు మోసపోతాడా మనుషులు నమ్మినోడు మోసపోతాడు మనుషులు నమ్మినోడు అన్యాయం అయిపోతాడు మనుషులు నమ్మిన సిగ్గు సిగ్గుపడతాడు తప్ప దేవుడు ఎవరండి దేవుని నమ్ముకున్న బిడ్డలతో ఇతను ఛాలెంజ్ నాడు దేవుని విశ్వాసము దేవుని పట్ల ఉన్న నమ్మకము ఏ విశ్వాసినైనా సరే సిగ్గుపరచదు పరిస్థితులు కళ్ళ ముందు కొద్దిగా కనిపించినా ఆ పరిస్థితులను చూసి నువ్వు చేస్తే ఒకనొక దినము నీ బతుకుకి నీ జీవితానికి దేవుడు జడ్జిమెంట్ చేస్తాడు అందుకు ఎవరిని నిందించడము ఎవరికి తీర్పులు తీర్చడము ఎవరి పట్ల ఎలాంటి ఆలోచన తెలియకుండా మాట్లాడితే పాపాన్ని మూటగట్టుకుంటున్నాం ఎందుకు ఈ మాటలు మనకి చేతనైతే సహాయం చేయలేని అడిగిపోయి సహాయం చేయి వాడి ఆపదలో వాడిని క్రీస్తు ప్రేమను చూపించు నీ చేతగాలి ఆయన అంతే తప్ప వాడి స్థితిని చూసి ఎందుకు ఈ గర్వపు మాటలు అవసరమా మనకి నాకైనా మీకైనా ఎవరికైనా అవసరమా ఈరోజు నీ స్థితి బాగుందని ను విజయం పొందేవని లేనని చులకం చూడడం నీకు అవసరమా ఇది తగుద్దా చూడండి అప్పుడు దేవుడు ఏమంటున్నాడు ముప్పై రెండు పదిహేను కాబట్టి ఇప్పుడు ఇజ్కియా చేత మీరు మోసపోకుడి మీరు ఇట్టి ప్రేరణ పనకు లోబరకుడి అతనిని అతను ఏం చెప్పాడు అతనికి శత్రు ఏది శరీర సంబంధమైన బలమే అతనికి అండ అని మనకు దేవుడు అండ చూడు ఈరోజు ఏమి లేకపోవచ్చు పేదరికంలో ఉండొచ్చు కష్టాల్లో ఉండొచ్చు బాధలో ఉండొచ్చు ఏ కానీ